శ్రీ నమరిశ్వసి వేదాయోగేదేభ్యోిలం జగత్ నిర్మేతమ సంబంధే విద్యా మహేశ్వర మాయాధే నో వత్సౌ జీవేష్రా పిబతాద్వైతమే తలక్ష మయాఖ్యా కామధేనో వత్స చిత్రంగా ఉంది మీరు సినిమాకి వెళ్ళండి ఎవరో మిమ్మల్ని కాదండో టికెట్ కొనుక్కుని హాల్లో కూర్చోండి ఏసీ హాల్లో ఉన్న ఏసీ ఉన్న సినిమా హాల్ కు వెళ్ళండి ఈ మధ్యన అన్ని ఏసీలు ఉన్నాయి కానీ చక్కగా మంచి టికెట్ కొనుక్కొని విశ్రాంతిగా కుర్చీలో ఏసీ హాల్లో కూర్చోండి బయట ఎండలో ఎందుకు లోపల సినిమా హాల్లో ఏసీలో కూర్చోండి వేసవి కాలం అయితే తర్వాత వాడు సినిమా చూపిస్తాడు అది మంచి సినిమా అనుకోండి డైరెక్టర్ మంచి సమస్యలు అనుకోండి ఆ సినిమాని మీరు సంతోషంగా చూడండి దాంట్లో అన్ని రసాలు ఉంటాయి హాస్యరసము శృంగారము కరుణము రంగరిగి ఉంటాయి ఆ రసములను మీరు ఆస్వాదించండి సినిమా ఇంటికి వచ్చి సినిమా మీద మీరు ఏమైనా చర్చ చేయదలుచుకుంటే అది కూడా చేయండి అంతా బాగుందండి కానీ మొత్తం సన్నివేశంలో సత్యము ఒక్కటి గలదు అదియే ప్రకాశం ఏం ప్రకాశము బయట ఉన్న మీరు అనుకోవచ్చు బయట ఉన్న ప్రకాశం కంటే కూడా ముఖ్యమైనది ఆత్మ చైతన్య ప్రకాశం ఒక్కటే అంటే మీరు అది మీరు కదా మీరు ద్రష్ట మీరు మాత్రమే సత్యం సినిమా పూర్తయింది నేను సినిమాకి వెళ్ళాను సినిమా పూర్తయింది ఇప్పుడు సత్యము ఎవరు మిగులున్నారు నేను మిగులున్నాను మరి సినిమా తెర మీద కనపడిన ద్వైతము అదంతా ఎంజాయ్ చేసిన ద్వైతం చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేసిన ఆ ద్వైతం మాట ఏమిటి అదంతా కల్పితమే మరి కల్పిటం అని మీరు అయితే చూడంతా సినిమా మీరు చూడొచ్చు అభ్యంతరం మరి సినిమా బాగుంటే ఎంజాయ్ చేయొచ్చా చేయకూడదా చేయొచ్చు సినిమాలో హాస్య ఉంటే నవ్వచ్చా నవ్వకూడదా నవ్వచ్చు సినిమాలో కరోనా రసం ఉన్నప్పుడు కళ్ళ ముని నీళ్లు వస్తే ఏం చేయాలి ఏమి చేయకల్లా మీరు ఆ కరోనా రసాన్ని ఆస్వాదించవచ్చు సినిమాలో శృంగార రసం ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు అందులో పాటలుంటాయి అవి వినసొంపుగా ఉన్నట్లయితే మీరు తల పంపిస్తూ వినవచ్చు మీరు అవన్నీ చేయవచ్చు అండి మరి అయితే అదంతా సత్యం అవుతుంది కదా అవన్నీ మేం చేస్తుంటే అవదు మరి సత్యం ఏమిటి మీరు ఒక్కరే సత్యం సినిమా అయిపోతుంది మీరు అయిపోరు కాబట్టి మీరే సత్యము సినిమా కలిసి కాబట్టి సంసారంలో ఉన్నారా లేక ఎక్కడో బెంగ ఒడ్డునో ఉన్నారా అన్నది ముఖ్యం కాదు మీరు ఎప్పుడైనా నేనొక సూక్ష్మమైన విషయాన్ని ప్రస్తావిస్తాను మీరు గమనించండి ఈ శ్లోక సందర్భం అతిది కనుక నేను చెప్తున్నాను మీరు ఎప్పుడైనా కళ్ళు మీరు కళ్ళు మూసేసుకుని అంటే ఊరి నుంచి ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక గుహలో రాయితో రాతితో గుహ వారమును మూసివేసి గుహలోకం చీకట్లో కూర్చొని మీరు మంత్రాన్ని పట్టుకుని రాపాడిస్తూ ఉండాలి అని నేను చెప్పడం లేదు మీరు ఇక్కడే ఉండండి మామూలుగా కళ్ళు తెరుచుకునే ఉండండి రోడ్డు పట్ట నడిచి వెళ్తూ ఉండండి ఈ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే చేయండి చేస్తూనే ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే న్యాయమైన ధర్మబద్ధమైన వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే అది చేస్తూనే ఉండండి కానీ నేను ఒకటి చెప్తాను అది మీరు చేయగలరేమో గమనించండి అదేమిటంటే మీరు కళ్ళు తెరిచి నేను రోడ్డు మట్టు నడుస్తూ ఉన్నా కళ్ళు తెరిచి అన్ని చూస్తున్నా అన్ని తెలుస్తున్నాయి ఇదిగో ఇది ట్రాఫిక్ ఇదిగో ఇవి హార్న్స్ మోగుతున్నాయి వీళ్ళేమో మోటార్ సైకిల్ మీద వీళ్ళు వెళ్తున్నారు కార్లు వెళ్తున్నాయి ఈ ట్రాఫిక్ విస్తారంగా ఉన్నది అన్ని తెలుస్తున్నాయి జనాలు ఇప్పటి నుంచు అట్నించటూ నడుస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు ఓకే మీరు నష్టపడి తీసుకొచ్చాను అవసరం అనే ఉంటే నష్టమే కాబట్టి అన్ని తెలుస్తున్నాయండి మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి మీరు అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు కానీ తెలుసుకోవడాన్ని నేను నిషేధించటం లేదు అంటే అని చెప్పడం లేదు తెలియలేండు అన్ని తెలుస్తూ ఉంటాయి తెలియ నిండు కానీ మనస్సులో ఆలోచన అనేది ఇంటర్ఫియర్ కాకుండా మీరు తెలుసుకుంటూ ఉండగలరా అనేది ప్రశ్న ఇది కొంచెం సూక్ష్మమైన విచారము మీరు గమనించండి మీకు సంబంధించిన విషయం అయితే జీవితానికి సంబంధించిన విచారము కాబట్టి అన్నింటినీ చూస్తూ ఉంటారు దేని గురించి థాట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా చూస్తూ ఉంటారు యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా అది ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు కారు వెళుతుంది ఆ కారు తెలుసుకున్నారు ఈ కారు చాలా బాగుంది కారు చాలా బాగుంది అని మీరు అనుకున్నారనుకోండి దాట్ ఈస్ థాట్ థాట్ చూడండి అది ఎటువంటి థాట్ తెలుసిన మీకు కారు తెలిసింది దానికి తెలుసుకున్నదానికి మైండ్ యొక్క రియాక్షనే థాట్ అర్థం ఆ థాట్ లేకుండా అంటే అక్కడ రెండు ప్రాసెస్లు వచ్చాయి ఒకటి తెలియడము రెండవది రియాక్షన్ ది ఫార్మ్ thought. థాట్ ఆ రియాక్షన్ లేకుండా తెలుసుకుంటూ ఉండదు అలా మిమ్మల్ని కళ్ళు మూసేసుకుని కూర్చోమంటే అయితే హిమాలయాలకి పోయి ఒక గుహలో దూరి కూర్చోమంటాం లేదు ఇవేమి కనపడకుండా ఉండడం కోసం ఎక్కడికో పా పోమ్మని నేను చెప్పట్లేదు మీరు ఉండండి మార్కెట్కి వెళ్లాల్సి చూస్తే వెళ్ళండి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అన్ని తెలుస్తూ తెలియనిందు తెలుస్తున్న దాన్ని తెలపకుండగా ఏదో తెరకట్టేసి ఆ పేయో అలాగేమీ అక్కర్లేదు తెలియని కానీ తెలియడముతోటి ఆగాలి తెలియడం వెంబడి రియాక్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్ అంటే ఆలోచన రూపంగా ప్రతిక్రియ లేకుండా మీరు ఉండగలరా కాదు బాగుందే అన్నది ప్రతిక్రియ దీని ఈ ప్రతిక్రియ ఎప్పుడైతే వచ్చిందో ఆపోజిట్ ప్రతిక్రియ వెంటనే వస్తుంది మీరు గమనించడం లేదా ఇంకోకారు వస్తుంది ఇది దొక్కు కారా అనే ప్రతిక్రియ వస్తుంది అంటే ఏమైనట్టు మనస్సు యొక్క చలనము ఆరంభమైనది ఆ మనస్సు ప్రాజెక్ట్ చేసేటువంటి రాగద్వేషాలతోటి మంచి చెడులతో మీరు ఇప్పటికే మమేకమవుతూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే కాలువ పెట్టిన అయితే నాలుగు రోడ్ల కూడలిలో సిమెంట్ ఒకటి ఉంటే దాని మీద కూర్చుంటారు ముగ్గురు ముగ్గురు ఒకప్పుడు కుర్రవాళ్ళు అవుతారు ఒకప్పుడు పెద్దవాళ్ళు కూడా అవుతారు కూర్చుని ఎలా చూస్తూ ఉంటారు కనపడ్డ ప్రతి దాని మీద ఒక కామెంట్ ఒకటి వేస్తారు అటు పిల్లి వెళ్తే ఆ పిల్లి మీద ఒక కామెంట్ కుక్క వెళ్తే కుక్క మీద కామెంట్ ఉంది అదే ఎవరైనా లేడీస్ వెళ్తున్నారనుకోండి వాళ్ళ మీద కామెంట్స్ వాళ్ళు గద్దలుగా వెళ్ళిపోతారు వీళ్ళ లక్షణం వాళ్ళకి తెలుస్తుంది కనుక వేగంగా వెళ్ళిపోతారు ఎలా వెళ్ళిపోతుందో చూడరా ఎంత వేగంగా అని వీడి కామెంట్స్ అలాగా ఓ మోడార లేకపోతే కూడలిలో కూర్చుని తెలిసిన ప్రతి దానిపై ఏదో ఒక వ్యాఖ్యానం చేయటం ఒక కామెంట్ కామెంట్ అన్నది మనస్సును బట్టి వస్తుంది కదా మనస్సులో థాట్ థాట్లు అనబడి కామెంట్ ఇది ఆ మీరు గమనించారా ఈ తొంటరు కుర్రాళ్ళు చేస్తారు పని పాటాలేని పెద్దలు కూడా ఇలాంటి పని చేస్తూ మీరు గమనించారు కదా ఆ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా ఆ మూవ్మెంట్ మీకు అర్థమైంది కదా అలాంటి మూవ్మెంట్ నేను చెప్పిన దృష్టాంతాలలో ఉన్నంత అధికంగా మీ ఎందు ఉందని నేను అంటు తుంటరీ కుర్రాళ్లలో ఇలాంటి మూవ్మెంట్ చాలా ఉంటుంది మన పెద్దవాళ్ళ మన ఎందుకు అంతలా ఉంటుందని నేను అంటలేదు కానీ కొద్ది గొప్ప మనలో కూడా ఉన్నదా లేదా కనపడిన దానిపై తప్పనిసరిగా ఒక ప్రతిక్రియ రూపంగా ఒక ఆలోచన వస్తుందా లేదా ఒక అమ్మాయి నడిచి వెళ్తుంది అనుకోండి ఆమె గురించి ఏదో ఒక ఆలోచన మనస్సులో వచ్చిందా లేదా వచ్చింది అంటే అది ప్రతిక్రియ ఒక స్త్రీ నడిచి వెళ్తూ తెలిసింది తెలివి దానికి ప్రతిక్రియ ఒక పెద్ద ఆయన దానికి ప్రతిక్రియ ఒక కారు వెళ్తూ దానికి ప్రతిక్రియ ఒక పిల్లి కనపడితే దానికి ఒక కుక్క కనపడితే దానిపై మనస్సు ఒక థాట్ ని ప్రతిక్రియ రూపంగా ప్రోటెక్ట్ చేస్తూ ఉంటుంది మీరు మీరు గమనించారా ఈ సంగతి ఇది లేకుండా మీరు తెలుసుకుంటూ ఉండగలరా ప్రయత్నం చేయాలి ఇంకా బ్యాంక్ మెథడ్ ఎందుకంటే అది ఒక ప్రాసెస్డ్ కాదు ప్రాసెస్ అయితే మెథడ్ ఉంటుంది హౌ అని ఓ ప్రశ్న దానికి సమాధానమే మెథడ్ ఉంటుంది ప్రాసెస్ కాదు బరువు ఎత్తడానికి మెథడ్ ఉంటుంది బరువుని డ్రాప్ చేయడానికి మెథడ్ ఉండదు బరువు ఎత్తడానికి నడుము వంచి బరువు ఎత్తకూడదు మోకాళ్ళు ఉంచి నడుము నిటాలుగా పెట్టి బరువు ఎత్తాలి నడుము వంచి బరువు ఎత్తితే నడుము నెత్తి పుడుతుంది మీరు హత్ కాబట్టి నడుము నిటాలుగా పెట్టండి మోకాళ్ళు ఉంచండి బరువు దానికి ప్రాసెస్ ఉంటది ఆ బరువు వదిలేదు దానికి ప్రాసెస్ ఏమి ఉండదు ఇంకా వదిలేయడానికి ప్రోసెస్ ఉండదు వదిలేయడం వదిలేదు ఎలా వదిలేదు ఎలా ఏడానికి ఎలా వదిలేయడం అలాగే రియాక్షన్ ఏ విధంగా వస్తుంది అన్నది నేను మీకు వివరించి చెప్పారు ఇట్స్ ద ప్రాసెస్ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ మైండ్ రియాక్టింగ్ టు వట్ యు నో తెలివికి మైండ్ రియాక్ట్ అవుతూ ఉంటుంది ఆ రియాక్షన్ పేరే థాట్ ఆలోచన ఆ రియాక్షన్ లేకుండా మీరు తెలుస్తూ ఉంటాయి నేను మీరు అభ్యాసం చేయగలరా అంటే ఒకప్పుడు రియాక్షన్ మంచిదిగా ఉండొచ్చు అది కూడా డ్రాప్ చేయ అప్పుడు చెడు డ్రాప్ అయిపోతుంది మంచి డ్రాప్ అయిపోతుంది నో రియాక్షన్ అలా మీరు అభ్యాసం చేసినట్లయితే అప్పుడు మీకు కలిగే ఆ చేతనయందు చేతన అద్వితీయము రెండవది లేనిది ఎరుక దాని ఎందు ఈ సర్వము వాస్తవము కాదు అనే సత్యము మీకు అనుభవానికి వస్తుంది ఇదంతా భాషిస్తోంది తప్ప ఏది సత్యము కాదు అనే వాస్తవము మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి అన్ని కనబడుతూ ఉండడం సమస్య కాదు యోగులు యోగులంటే హఠయోగులు వాళ్ళకి కనబడడం సమస్య కనబడడం సమస్య స్త్రీలు కనబడకూడదు అనేప్పటికీ కొన్ని రిలీజియస్ గ్రూప్స్ ఉంటాయి స్త్రీలు కనబడకూడదు ఉదాహరణకి స్వామినారాయణ శక్తి ఉన్నది గుజరాీలో బ సంమైన శక్తి ఎందుకంటే గుజరాతీలు మంచి బిజినెస్ పీపుల్ బాగా డొనేషన్ చూపిస్తూ ఉంటారు సో ఈ సినిమా పీపుల్ తోటి కనుక సంబంధాలు బాగా పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఏమైంది కాదండానికి అభ్యంతర కాబట్టి ఆ విషయంలో కొంత వివేకం వాళ్ళతో మనకి సంబంధం ఉంటే తప్పు కానీ అదే పనిగా అదే పెట్టుకుంటే సమస్య ఉండదు అలాంటి వచ్చేయండి స్వామినారాయణ శక్తి వాళ్ళు వాళ్ళ ప్రపంచం అంతా తిరుగుతారు వాళ్ళ టెంపుల్స్ టొరాంటోలో టెంపుల్ ఉంది లండన్ లో ఉంది యూరోప్ లో ఉంది న్యూ జెర్సీలో ఉంది ఎక్కడ పెడతా టెంపుల్ ఉంటే ఏమైనట్టు అక్కడికి స్వాములు వెళ్ళాలి కదా ఈ స్వాములు అక్కడికి పయనిస్తూ ఉంటారు ఈ స్వాములు ఎయిర్పోర్ట్ లో కనపడుతూ ఉంటారు స్వామినారాయణ స్వాములు మీరు అరమైలు దూరం నుంచి కూడా గుర్తుపెట్టచ్చు ఆ డ్రెస్ అలా ఉంటుంది వాళ్ళు స్త్రీలు కనపడకూడదు వాళ్ళు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్లైన్స్ వాళ్ళతో ఎయిర్లైన్స్ బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళు ఏమంటారంటే మాకు మీరు ఫుడ్ అది ఏమీ సర్వ్ చేయక్కర్లేదు మన జీర్లు కూడా మేమే తెచ్చుకుంటాము మీరు ఏమీ మాకు సర్వీస్ చేయనక్కర్లేదు మాకు ఒక ఏరియా ఐసోలేట్ చేసి చేయాలి అని వీళ్ళు ప్రపోజల్ పెడతారు అంటే వాళ్ళు అంటారు ఈ సీట్లు ఈ నాలుగు రోజు నాలుగు రోజులు ఎనిమిది సీట్లు లేదా నాలుగు నాలుగు పదహారు సీట్లు మీరు తీసేసుకోండి మేము అక్కడేమో తెరలు వేసేస్తాము దాని లోపలికి వెళ్ళిపోయి తెరల ముందు మూసేసుకోండి అని ఎయిర్లైన్స్ వాళ్ళతో వీళ్ళు యూనివర్స్ టికెట్లు అమ్మేవాడు వాడిది ఏముందండి ఇప్పుడు మీరు బస్సులో పది టికెట్లు కొంటారంటే వాడు ఆ పార్టీ పోతే ఎనభై మింటలు వేసేస్తండి ఏముంది అలా చేస్తారు స్త్రీలు కనపడకూడదు కైలాసాశ్రమం చూసారండి స్త్రీలు ఉదయం ఆరు నుంచి సాయంకాలం వరకే లోపలికి ఎలా ఉండదు అదర్ టైం స్త్రీఆర్ నాట్ ఎలా ఇప్పుడు స్త్రీని రాకుండా ఆపేయడం కాదు స్త్రీ కనపడినా ప్రతిక్రియ లేకుండా ఆపాలి కానీ అసలు చేయాల్సింది చేయడం మానేసి ఒక యువతి కనపడినా కూడా ప్రతిక్రియ లేకుండా ఉండాలి ఇవి బానే ఉందే అన్న ప్రతిక్రియ లేకుండా ఉండాలి ఏంటి జేరు ఇలా అలాంటి ప్రతిక్రియ లేకుండా ఉండాలి ప్రతిక్రియ లేకుండా ఉండాలి కానీ అసలు స్త్రీ కనపడకూడదు అనే నియమం ఏమిటి లోకం ఎలా ఉంటుంది సరే ఇది కాబట్టి కైలాసాశ్రమంలో ఉదయం సిక్స్ నుంచి సాయంకాలం సిక్స్ వరకు అదర్వైజ్ నాట్ ఎలా తర్వాత మీరు చొక్కాను చొక్కా తుడుక్కొని పాఠం వినదలుచుకున్నట్లయితే ఆ హాల్ లోపల కూర్చోకూడదు ఆ హాల్కు గడప ఉంటుంది ఆ గడప ఎందుకు పెట్టారంటే అపమిత్రులందరినీ ఆ గడప అహోళి చేస్తుంది అనమాట పవిత్రుడు ఇటు అపవిత్రుడు అటు అపవిత్ర ఈ చొక్కా తిరుక్కున్న వాళ్ళు ఆ గడపకు అవతల కూర్చొని పాఠం వినడానికి అభ్యంతరం లేదు గడప లోపల కూర్చి చొక్కా దొరుకుని కూర్చోడానికి వేరు లేదు సూర్యుడు గారు ఎవరైతే అసలు చొక్కా దొరుకున్న కూడా అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండలేకూడదు వాళ్ళ నియమాలు వాళ్ళని మనం చొక్కా తిరుగుతుంటే వాళ్ళకి అభ్యంతరం ఇవ్వటం నాకు తెలియలేదు వాళ్ళు దూరంగా ఉంటారు కదా అయినా కూడా పూజ స్వామీజీ కూడా చొక్కా విప్పేసి వెళ్ళారు పాపం పెద్దవారు వాటి మాటలు మనం ఎందుకు కదలాలి వాళ్ళని వాళ్ళని మనం ఎందుకు భగ్నం చేయాలి వారే మార్చుకోవాలి కానీ అనే ఒక పెద్ద మనస్సుతో ఆయన చొక్కా విప్పేసి లోపలికి వెళ్ళాలి కాబట్టి ప్రపంచాన్ని నేను మారుస్తాను అంటాడే తప్ప తను మారడం ఇది పద్ధతి కాదు కొంతమంది ఈ ప్రపంచాన్ని మార్చడం కష్టం వీళ్ళని రావద్దంటే వీళ్ళు మాటతో వచ్చేస్తారు అని హిమాలయానికి వెళ్ళిపోతారు హిమాలయాలకు వెళ్తే ఏమంటే అక్కడ ఉంటారు జనం అంటే ఉత్తర కాచి పైకి వెళ్ళిపోతారు గంగొత్తులు పైకి వెళ్ళిపోతారు చది అక్కడికి ఎవరు రాదు అక్కడ పండు ఉంటారు అక్కడ ఒక గుహలో పండు ఉంటారు మాల ఒకటి తీసుకుని కాపాడు ఇస్తూ పండు అది సాధన అని ఇదో పద్ధతి దీన్ని హఠయోగ పద్ధతి తెలుగులో చెప్పాలంటే బండ పద్ధతి కాబట్టి అలా కల్లా మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి తెలుసున్న దానిపై రియాక్షన్ లేకుండా మీరు ఉండగలరా అది సామాన్యమైన విషయం కాదు కొంతమంది పెళ్లికి వెళ్తారు ఒక చోట కుర్చీ వేసుకుంటుంటారు వచ్చి ఆ పందిట్లోకి వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉండడం వాడి మనస్సులో రియాక్షన్ వస్తూనే ఉంటుంది అలా వీళ్ళు ఇలాగా వాళ్ళ పెళ్లిళ్ళ నుంచి వాపస్ వచ్చిన మళ్ళీ ఆవు మూల కూర్చొని నెమరు వేసుకుంటూ అలాగా వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ పెళ్లిళ్లలో వచ్చిన రియాక్షన్స్ అన్నింటిని నాకు ఇల్లా అనిపించింది నీకేమనిపించింది అలా అనిపించింది అమర నాకు ఇల్లా అనిపించింది అంటే నెమరు వేసుకుంటూ ఈ విధంగా జనులు రియాక్షన్ అది థాట్ ప్రాసెస్ కి అలవాటు పడుతుంటారు తెలుసు తెలియడంలో తప్పేం లేదు తెలియడాన్ని మీరు కట్టి పెట్టేనక్కర్లేదు చేయనక్కర్లేదు సంభవం కూడా కాదు ఒకవేళ మీరు సంభవం చేసినా దాని విలువ ఏమీ లేదు తెలిసి దాన్ని తెలియనివ్వండి రోడ్డు మీదకి వెళ్ళేప్పుడు రోడ్డు ఇలా ఉండాలి అలా ఉండాలని కండిషన్స్ పెడతారా మీరు చెప్పులు వేసుకు నేను రోడ్డు మీదకి వస్తున్నాను అందరూ చీపుళ్ళు కూర్చుని తుడిచేసి ఆ రోడ్డును శుభ్రం చేయండి ఏమిటది వాటి దారి ఒకప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి మహాత్ములు వేస్తున్నారు కాబట్టి చీపుళ్ళు పెట్టి రోడ్డు సరే ఒక మహాత్ముడికి మీరు తుడుస్తారు ఇదే మహాత్ముడు వారం రోజులు వరుసగా వస్తే మీరు మాత్రమే తుడుస్తారు నేను రోడ్డు మీద వస్తున్నాను కాబట్టి రోడ్డు మీద క్కలు ఉండకూడదు ఏమీ ఉండకూడదు తుది చేయండి అని అంటారా లేకపోతే చెప్పులు వేసుకుని రోడ్డు మీదకి వెళ్తారా చెప్పులు వేసుకుని వెళ్ళినట్లయితే రోడ్డు మీద లీవ్ ఉంటాయి అవి చెప్పులు తగులుతాయి మీ శరీరాన్ని ఏమీ పీడించవీ అదేవిధంగా మీరు వెళ్తారు అన్ని తెలుస్తూ ఉంటాయి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉంటారు ఒకటి మిమ్మల్ని చూసి నవ్వుతాడు దాని దాని వల్ల ఆ వ్యక్తిపై రాగము కానీ మరొకడు మూడు నవ్వడు ఆ వ్యక్తిపై ద్వేషము గానీ రియాక్షన్స్ ఇలా ఉంటాయి రియాక్షన్ ఏ లేకుండా మీరు ఉండగలరా మీరు అభ్యాసం చేస్తే మీరు ఆ ఇన్నర్ గ్రోత్ లోపల ఒక చక్కని వికాసం ఏర్పడుతుంది ఆ వికాసం ఎలా ఉంటుందంటే ఆ తెలివియే సత్యము ఆ ఎరుకయే సత్యము ఆ ఎరుకలో తెలుస్తూ ఉండే ఈ సర్వము ఈ నానాత్మము ఈ ద్వైతము ఇది కేవలము ఎరుకలో ప్రకాశించేది సినిమా వలే ప్రకాశించేది మాత్రమే కాని దానిలో యథార్థత లేదు అనే సత్యము మీకు అనుభవానికి వస్తుంది ఎందుకంటే మీ ప్రతిక్రియని బట్టి ఆ ఎదురుగా తెలిసినది సత్యమనే భ్రమ కలుగుతూ ఉంటుంది ప్రతిక్రియని బట్టి ఎప్పుడైతే దిస్ ఇస్ గుడ్ అనో దిస్ ఇస్ బ్యాడ్ అనో మీరు థాట్ ప్రతిక్రియ రూపంగా మీరు ప్రాజెక్ట్ చేస్తారో then that becomes real. So, good is also real, hmm. bad is also real. Now, suppose you don't have anything to do, neither good nor bad, then there is an impression that it is. It is what it is, it is appearing, only that much. Eventually, this is not a good thing, and it is not a good thing. So, when you say that, ఇప్పుడు నేను సినిమాలకి పరిగెత్తుతూ ఉండేవాడిని చిన్నప్పుడు గురుకుల నుంచి అలా సైకిల్లో పరుగులు ఎత్తి చూసొస్తూ ఉండేవాడు పెద్దలు తెలిస్తే కేటాయిసేవాళ్ళు తండ్రి గారు పరుషంగా వద్దనేవారు తల్లిగారు ప్రేమగా వద్దనేవారు మనం ఈ వద్దుని కాత ఖాతరు చేయకుండా ఆ వద్దుని ఖాతరు చేయకుండా పరుగులు తీసి సినిమాలు చూస్తూ వచ్చేవాడు ఇప్పుడు నేను సినిమాలు చూడకూడదు సినిమా వాళ్ళు సినిమా తీయడం మానేయాలి అంటే అది ఎక్కడ కుదుర్తున్నది లా వర్కౌట్ అవుతుందా నేను గమనించా అదేమిటంటే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోయి గమనించా ఇప్పుడు వారానికి నాలుగు సినిమాలు తప్పునూ వస్తున్నాయి కొత్త సినిమాలు మనకు అవి సంగతి కూడా మనకి కాబట్టి మనకు వాటిలో ఇది బాగుంది అది బాగులేదు అది అది విసిద్ధింది ఇది ఇంట్రెస్టింగ్ ఈ విచారం తయారీ కాబట్టి ఈ సినిమా ప్రపంచము ఈ సినిమాలు ఈ హీరోలు హీరోయిన్లు నాకు మొన్న హృషికేష్ ఓ హీరో కనపడ్డాడు ఎవరిలో చెప్పారు ఆయన హీరో అని హీరోనా అని అడిగాను నాకు తెలియదు ఆయన హీరోనే సంగతే నాకు తెలియదు కాబట్టి మీరు సినిమా చూడకూడదు కాబట్టి సినిమా వాళ్ళు సినిమా తీయడం మానేయాలి అని అంటారా మీరు దాని ఎందు మీకు ప్రతిక్రియాత్మకమైన థాట్ ప్రాసెస్ దాని ఎడలా ఉండదు దాంతో ఇక్కడ కూర్చుని నన్ను మీరు అడిగితే ఏమండి ఈ సినిమా ప్రపంచం ఫిల్మ్ నగరు ఏదో ఒకటి విశాలమైనది అక్కడ ఏవేవో కోట్ల రూపాయలు ఖర్చు సినిమాలో మీకు ఉంటారు ప్రజలు అందరూ ఉంటారు కొన్ని బాగున్నాయంటారు కొన్ని బావులేవంటారు ఏవో కొన్ని బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు ఈ కోట్లు సంపాదించి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు నష్టపోయి వాళ్ళు నష్టపోతూ ఉంటారు దికారులు అయిపోతూ ఉంటారు కొంతమంది నా క్లాసుకు వచ్చి వారు ఒక సన్యాసి మంచి కనపడలేదు ఆయన సినిమా తీసి బికార్ అయిపోయి క్లాసులు కూర్చున్నారు ఆయన నాకు కనపడలేదు ఈ మంచి ఆయన నాతో నేను సినిమా అండి నేను సిగ్గు లేకుండా మీతో చెప్తున్నాను సినిమా నేను సినిమా కూడా తీశాను అది చాలా భయంకరమైన ఫీల్డ్ నేను సర్వస్వాన్ని పోగొట్టుకుని నేను ఇప్పుడు ఇక్కడ వెళ్ళాక అని చెప్పాడు నాకు నేను అన్నట్లు చాలా ప్రేమగా కూడా ఉంటా కాబట్టి ఈ సినిమా గురించి నన్ను అడిగితే నేను అంటాను అదంతా ఓ మిథ్యాపంచాంట్లో ఏమీ లేదు దాని గురించి అసలు మనం ఆలోచించేది లేదు దాని జోలికి వెళ్లేది కూడా లేదు అదో మిథ్యా ప్రపంచం అని అని అంటా అది మిథ్యా ప్రపంచం అని నాకు ఎలా అనుభవాలకు వచ్చింది నాకు తెలుస్తూనే ఉంది కానీ నేను దాన్ని ఒక రియాక్షన్ అది థాట్ నేను దాన్ని పట్టుకోలేదు మీరు థాట్లు ఎప్పుడైతే బయటికి పంపిస్తారో దాంతో పట్టుకున్నట్టు ఇది బాగులేదు అంటే మీరు దాన్ని పట్టుకున్నారు ఇది బాగుంది అంటే దాన్ని మీరు పట్టుకున్నారు దేనిని మీరు ఈ విధంగా ద్వంద్వాత్మకంగా పట్టుకుంటారో అది సత్యమనే భ్రమతలు ఉంటుంది దేనిని మీరు పట్టుకోవడం మానేస్తారు అంటే ఇటు ప్లస్ లేదు ఇటు మైనస్ టూ లేదు నో రియాక్షన్ అలా ఉండిపోతుందో అప్పుడు అది అలాగా అలా కనబడుతుంది అలా పోతుంది అనేక రూపములు మీ కంటికి కనపడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి దేనిని మీరు పట్టుకుంటారో అదే మీ మనస్సులో ముద్ర పడుతుంది అంటే ఇప్పుడు నేను తెలుసు అండి మీరు అద్దంలా ఉండండి కెమెరాలా ఉండకండి కెమెరా ఏం చేస్తుంది దేన్ని చూస్తే దాన్ని పట్టుకుంటుంది అద్దం ఏం చేస్తుంది అన్నింటినీ చూస్తుంది దేన్ని కొట్టుకోదు ఆ రకంగా అన్ని తెలుస్తూ ఉంటాయి దేని గడయాక్షన్ రియాక్షన్ అంటే ఫిజికల్ కాదు థాట్ ఏ రియాక్షన్ సంకల్పము ఆలోచనయే రియాక్షన్ అది లేకుండా మీరు ఉండగలరా మీరు చేస్తే తెలుస్తుంది డూ దాట్ మరి మేము ఉద్యోగం సజ్జం మీరు దీనికోసం ఉద్యోగం మానే నక్కలేదు మీ వృత్తి మీరు ఏదో ఒక వృత్తి చేసే ధనాన్ని సంపాదించి పిల్లల్ని భార్యని పోషిస్తూ ఉంటారు అది ఏది మానే నక్కర్లేదు మీరు చేసేది మీరు చేస్తూ ఉండచ్చు ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానిని మానే నక్కలేదు మీరు న్యాయబద్ధంగా చేసేదాన్ని ఎందుకు మానేయాలి ఇది లేకుండా మీరు చేయగలరా నన్ను అడిగారు రియాక్షనరీ థాట్ ప్రాసెస్ లేకుండా ప్రపంచంలో జీవించడం సంభవమేనా అంటే నేను అన్నాను ఎస్ టూ ట్రై ఇప్పుడు సంభవము నేను చెప్తాను మీరు వింటారు దానివల్ల కలిగే ప్రయోజనము తక్కువ ఉపయోగపడుతుంది మంచి సమాచారము కానీ మీరు దాన్ని ట్రై చేయాలి ట్రై చేస్తే ఈ ద్వైతము ఇది భాషించేదే తప్ప సత్యము కాదు ఏ వెలుగులో ఆ లోపలి వెలుగు ఏ వెలుగులో భాషిస్తుందో అది సత్యము ఈ భాషిస్తున్నది సత్యము కాదు అని తెలియడం కోసం ఆ భాషిస్తున్నదాన్ని మీరు చెనిపోయినక్కర్లేదు దాన్ని చెల్లిపోయినక్కర్లేదు ఆయన అలా సినిమా తెర మీద నడుస్తున్న దృశ్యాలు సత్యములు కావు తెలియడం కోసం ఆ ప్రాజెక్ట్ అన్ని అయితే సినిమాచారాన్ని చింపేనక్కర్లా ఏమిటి అయినక్కర్లా ఏమి ఎక్కడుందో అక్కడే ఇప్పుడు ఆభరణములు కల్పితములు అని తెలియడం కోసం మీరు ఆభరణాలన్నింటినీ కరిగించేసి ముద్ద చేసే అక్కర్లేదు అవి ఉంటాయి ఆభరణములు దాంట్లో ఏమీ విశేషమై లేదు నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మా మిత్రుడు నాకు మహేష్ అనే ఒక అతను నన్ను తీసుకొచ్చాడు ఈవేళ అప్పుడప్పుడు అలాంటి పని చేస్తూ ఉంటారు ఏదో మాట్లాడాలి స్వామిజీ నాకు ఈ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు మాట్లాడడం సుఖంగా ఉంది ఎవరు ఏకాంతంగా మాట్లాడడం అని వస్తూ ఉంటారు రో అంట అతని కార్ రావడానికి ఇంకా రెండు మూడు నిమిషాల సమయం ఉంది ఫోన్ చేశాను వస్తూ ఈ లోపల అక్కడ ఎయిర్పోర్ట్ ఆ రోడ్లంత పెద్ద పెద్ద స్తంభాలున్నాయి కదా ప్రతి స్తంభం మీద ఒక అందమైన యువతి ఆభరణం పెట్టుకుని ఉన్నది అన్ని స్తంభాల మీద జాయ అలూకాస్ అడ్వర్టైజ్మెంట్ ప్రతి స్తంభం మీద ఆ స్తంభం ఎంత అంత అడ్వర్టైజ్మెంట్ జాయూకాస్ ఒక ఆభరణం ఒక యువతి ఇంకొక స్తంభం పెద్ద స్తంభాలు అక్కడ ఉంది జాయూకాస్ మరో ఆభరణం ఇంకో యువతి మహేష్ అడిగాను ఎవరై యువతలందరూ తెలియగా స్వామి వీళ్ళందరూ ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్స్ అందరూ సినిమా హీరోయిన్ వీళ్ళందరూ హీరోయిన్స్ అవుతు మనకి హీరోయిన్ ఉంటే సావిత్రి జరిగిన తప్ప మనకి ఇంకోటి తెల్లలే తెలీదు వీళ్ళందరూ హీరోయిన్ సినిమా ఆభరణాలు ఇప్పుడు ఈ ఆభరణాలు ఇదంతా కూడా ఒక మహామాయ దాంట్లో వాస్తవికత లేదు అని తెలియాలంటే నాకు ఇప్పుడు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లన్నీ చంపేయాలంటే ఎక్కడ ఉంటుందండి ఏమీ వాళ్ళు చేయక్కర్లేదు వాళ్ళు ఎంతైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకుని మనకి తెలుస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఏమీ లేదు అని తెలుస్తూ ఉంటుంది అది శ్లోకం అదే